శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేకములబడు చతుర్థ ప్రకరణంలో పది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఈశ్వరుని చేత రచింపబడినటువంటి సృష్టి అందు స్వయంగా ఆ పరమాత్మయే ప్రవేశించినాడు అని ప్రవేశ శ్రుతులు చెప్తూ ఉన్నాయి ప్రవేశించి ఈ దేహాదులను అభిమానించి జీవో ప్రాణధారణి అని చెప్పిన ప్రకారంగా దేహేంద్ర యాదులను అభిమానించినాడు ఆ అభిమానమే ప్రవేశం ఇక్కడ ప్రవేశించి జీవరూపాన్ని పొందినాడు జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడు కిం తదిత్యపేక్షాయం ఆహా చైతన్యమితి ఆ జీవ భావం అంటే ఎట్లుంటది ఆ జీవుడంటే ఏమిటి జీవుని యొక్క లక్షణం ఏమిటి అంటే జీవుని యొక్క లక్షణం చెప్తున్నాడు శ్లోకంలో కంఠస్థం చేసుకోవాలి జీవుడు జీవుడు అని అంటే ఎవరు కనాలి జీవుడు చెప్తున్నాడు చూడండి పదకొండవ శ్లోకం చైతన్యం ఎదధిష్టానం లింగ దేహశ్చయ పునః చిచ్చాయాంగ తత్సంగో జీవ ఉచ్యతే అధిష్టానం చైతన్యం లింగ దేహమునకు ప్రతిబింబమునకు లేదా ఛాయ అనండి ఆభాసం అనండి లింగదేహం అంటేనే చిదాభాసునికి సహజ తాదాత్మ సంబంధం ఉంటుంది అహంకారస్య తాదాత్మం చిచ్చాయ దేహ సాక్షిభి సహజం కర్మజం భ్రాంతి జన్యంచ త్రివిధం క్రమాత్ అని శ్రీ జగద్గురు శంకరాచార్య వారు సరస్వతి రహస్యోపనిషత్ మంత్రాన్ని దృగ్దృశ్య వివేకంలో తీసుకొని చెప్తారు అహంకారానికి అంటే లింగ దేహానికి స్థూల దేహానికి కర్మజ తాదత్మ సంబంధం ఉంటుంది లింగదేహానికి చిదాభాసునికి సహజ తాదత్మ సంబంధం ఉంటుంది మరియు సాక్షికి భ్రమజ తాదత్మ సంబంధం ఉంటుంది లింగదేహం అన్నప్పుడు సహజంగా అందులో చైతన్యముక ప్రతిబింబం ఉంటుంది కాబట్టి ప్రతిబింబము లేదా చిదాభాసుడు కదా ఆభాషము ఆభాషమునకు లింగ రెండిటి కూడా ఏది ఆధారభూతమైనటువంటి ఏద అధిష్టాన చైతన్యం ఉన్నదో ఆ చైతన్యము ఒకటి మరి లింగ దేహం అనేటువంటి ఉపాధి ఇది రెండవది మరి ఉపాధి చిత్ ఛాయ చైతన్యం యొక్క ఛాయ చైతన్యం యొక్క ఆభాసం లేదా ప్రతిబింబం అనండి తత్సంగ ఈ మూడింటి యొక్క సమూహానికే జీవ ఉచతే జీవుడు అనాలి బాగా గుర్తుపెట్టుకోండి కేవల అధిష్టాన చైతన్యం కూటస్థ చైతన్యానికి జీవుడు అనవద్దు కేవల లింగ శరీరమునకు జీవుడు అనవద్దు కేవల లింగ శరీర ఆభాసమునకు కూడా జీవుడు ఈ మూడిటి యొక్క సమూహమునకే జీవుడు చైతన్యం లింగ దేహము మరియు చిాయ ఈ మూడిటికి కలిపి జీవుడు అనాలి శ్లోకం ద్వారా జీవుని యొక్క లక్షణము చేస్తున్నాడు యాభై అంకం చూడండి ఏదో ఏ అధిష్టాన చైతన్యం ఉన్నదో దీనికి లింగదేహ కల్పన ఆధారభూతం లింగదేహము చైతన్యం నందు కల్పితం ఉన్నది అధ్యస్థం ఉన్నది ఆ అధ్యస్థం ఉన్నప్పుడు నిరధిష్టాన విభ్రాంతి కాప్య చెప్పిన ప్రకారంగా అధ్యస్థం దానికి అధిష్టానం తీరాలి అధిష్టానం లేకుండా అధ్యస్థం ఎక్కడ కూడా ప్రతీతి కాదు ఎక్కడెక్కడ అధ్యాసం అవుతుంది అక్కడక్కడ అధిష్టానం ఉండి తీరాలు అధిష్టానం లేకుండా అధ్యస్థ వస్తువు యొక్క ప్రతీతి అవటకు అవకాశం లేదు నిరధిష్టాన విభ్రాంతియే వాక్య సిద్ధిత అని అంటూ ఉద్యారణ చెప్తారు కావున లింగదేహము అధ్యస్థం అన్నప్పుడు ఉండాలి ఏది కూటస్థ చైతన్యం పునఃయ లింగదేహ మరియు లింగదేహము లింగదేహస్థ చిాయ లింగదేహం నందు ఛాయ అంటే చిదాభాసుడు తత్సంగ జీవోచ్యత ఈ మూడిటి యొక్క సమూహానికి జీవుడు అనాలి తత్ర కల్పితో లింగదేహ తస్మిన్ లింగదేహే వర్తమాన చిదాభాస తత్సంగ అంటే తేషాం త్రయాణం సమూహ జీవ శబ్దన ఉచ్యత్యర్థ ఈ మూడిటి యొక్క సముదాయానికి జీవుడనాలి అని జీవుని యొక్క లక్షణం చేయబడింది ముముక్షులందరూ కూడా కంఠస్థం చేసుకుని పెట్టుకోవాలి నను ఈశ్వరస్య ఏవ జీవరూపేణ ప్రవిష్టత్వే తజ్ఞత్వ దుఃఖిత్వాది విరుద్ధ చర్మవత్వం కుత ఇది ఆశంకే ఆహా స్వామిజీ ఇంత కనుక మీరు ఏం చెప్తూ వచ్చారు ఆ ఈశ్వరుడే జీవరూపాన్ని పొందిండు అన్నారు కదా జీవరూపేణ ప్రవిష్టత్త్వే జీవరూపం చేత ఈ దేహాదుల్లో ప్రవేశించాడు అని మీరు చెప్తూ వచ్చారు కదా మరి ఎప్పుడైతే ఈశ్వరుడే జీవరూపంలో ప్రవేశించిండో అప్పుడు మరి జీవ రూపంలో ఉన్నది ఈశ్వరుడే కదా మరి ఈశ్వరునికి ఈ సుఖ దుఃఖాలు ఎక్కడి ఈ అజ్ఞానం ఎక్కడిది ఈ బంధం ఎక్కడిది ఎందుకు వచ్చింది చెప్పండి అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు పన్నెండవ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చూడండి మా హరి తుయా నిర్మాణ శక్తివత విద్య తే మోహక్తి తమ్ జీవం మోహయత్సౌరుడే జీవుడు జీవుడే ఈశ్వరుడు జీవుడే ఈశ్వరుడు తలపోయే జీవుడే పరమాత్మయు జీవుడను భ్రాంతి విడువా అఖిలంబు శివుడవును రామ రామా చూడు మన తెలుగు ఎంత సులభమైనటువంటి తెలుగు భాషలో వేదాంతాన్ని బోధించారు జీవుడే ఈశ్వరుడు విచారం చేస్తే జీవుడే పరమాత్మ జీవుడను భ్రాంతి అయింది తనకి జీవుడను భ్రాంతి విడితే అఖిలంబు శివుడవును రామ అయిపోయిందా మొత్తం వేదాంతం అంత ఒక్క పద్యంలో చెప్పినాడు రామరామశతకంలో చూసారా ఎంత అద్భుతమైనటువంటి బోధ ఆ ఈశ్వరుడే జీవరూపాన్ని పొందినాడు అయితే ఇతనికి ఈ అజ్ఞానం గాని ఈ దుఃఖిత్వం గాని సంసారం గాని ఎందుకు ప్రాప్తమైంది అంటే చూడు ఈ సృష్టిని రచన చేయడానికి ఈశ్వరుడు ఏ శక్తిని ఉపాధిగా తీసుకున్నాడు ఎవరి శక్తి మాహేశ్వరీ శక్తి మహేశ్వరుని యొక్క శక్తి ఆ ఈశ్వరుని శక్తి ఆ ఈశ్వరుని శక్తి అయినటువంటి ఏ మాయ ఉన్నదో యా మాయ తస్యా నిర్మాణ శక్తివత్ దానిలో ఈ జగత్ రచన శక్తి ఏ విధంగా ఉందో విక్షేపశక్తి జగత్ సర్జన శక్తి ఏదైతే ఉందో అదే విధంగా మోహశక్తిష్ట విద్యతే మోహశక్తి కూడా దానిలో ఉంది మోహింపజేసే శక్తి మోహవైచిత్యే అంటే విపరీత బుద్ధిని కలిగించేటువంటి శక్తి కూడా దానిలో ఉంది జగత్తును ఉత్పన్నం చేసే ఏ శక్తి మాయలో ఉందో ఆ శక్తిల్ల మాయలోనే మోహశక్తి కూడా ఒకటి ఉంది దాని చేత ఈశ్వరుడు జీవరూపాన్ని పొంది తన యొక్క స్వరూపాన్ని విస్మృతిని చెంది అజ్ఞానం చేత జన్మ రూప సంసారానికి గురయ్యి దుఃఖానికి పాలవుతున్నాడు అని చెప్పిన తమ జీవం మోహయత్ అసౌ అంటే ఈ మాయ తమ జీవం ఆ ఈశ్వరుడే జీవరూపంలో ఎవరైతే ప్రవేశించాడో అతన్ని మోహింపజేస్తుంది అన్నాడు చూసారా ఇక్కడ కించిత్ విచారం చేయవలసి ఉంటుంది ఈశ్వరుడే జీవ రూపాన్ని పొందినప్పుడు ఈశ్వరునికి ఉపాధి ఎవరు మాయా ఆ మాయ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని కప్పివేయదు ఈశ్వరునికి అజ్ఞానాన్ని సంసారాన్ని బంధాన్ని కల్పించదు అని పూర్వము చెప్పుకుంటూ వచ్చాం తత్వానుసంధానంలో మరి ఇక్కడ ప్రయాంత పంచదశలో కూడా మొదటి ప్రకరణంలో చెప్పుకుంటూ వచ్చాం ఆ మాయ ఈశ్వరునికి ఏం ప్రతిబంధకం కాదు జీవునికి ప్రతిబంధకమైతది అన్నాను ఇక్కడ రెండు పక్షాలను తీసుకుని విచారం చేయవలసి వస్తుంది ఒకటి మూల ప్రకృతి అదే స్వయంగా మాయా రూపం చేత అవిద్య రూపం చేత అయ్యింది నరసింహ ఉత్తర తాపన ఉపనిషత్తులో మాయాచ అవిద్యాచ స్వయమేవ భోతి ఆ ప్రకృతియే శుద్ధ సత్వ ప్రధానమై మాయ అయింది మరిన ఎవరు ఆ మూల ప్రకృతి అయితే మాయ రూపం చేత ఈశ్వరునికి ఉపాధి అయ్యింది రూపం చేత జీవునికి ఉపాధి అయింది అయితే ఈశ్వరునికి మాత్రం బంధాన్ని కలగజేయదు జీవునికి మాత్రం బంధాన్ని కలగజేస్తుంది అవిద్యారూపం చేత ఆ మాయనే ఆ ప్రకృతియే అంటే మాయా రూపం చేత కాదు అవిద్యారూపం చేత జీవునికి ఉపాధి అయ్యి జీవుని శుద్ధ సత్వ ప్రధానం చేత కాకుండా మరినసత్వ ప్రధానం చేత జీవుని మోహింపజేస్తుంది ఎవరు ఆ శక్తియే ఆ మూల ప్రకృతియే ఇదొక పక్షం ఇక అజ్ఞానం ఒకటే మాయా విద్య భేదాన్ని స్వీకరించలేదు ఉండదు ఒకటే అజ్ఞానం జీవునికి ఈశ్వరునికి ఇద్దరికి ఒకటే అజ్ఞానం ఉపాధి అయితుంది ఏ విధంగా అర్థం ఆ అద్దము బింబానికి ఉపాధి అవుతుంది ప్రతిబింబానికి కూడా ఉపాధి అవుతుంది ప్రతిబింబత్వం చేత ప్రతిబింబానికి ఉపాధి అయితే బింబత్వం చేత బింబానికి ఉపాధి అవుతుంది అయితే ఆ అర్ధం యొక్క ధర్మాలు ఉపాధి యొక్క ధర్మాలు బింబం నందు ఆపాదింపజాలదు ఎందుకనంటే ఉపాధి ప్రతిబింబ పక్షపాత ఉంటది దాని ధర్మాలను ప్రతిబింబం నందే చూపెడుతుంది కాదు అట్లే అజ్ఞానం ఒకటే ఆ ఒకటే అయిన అజ్ఞానము ఈశ్వరునికి ఉపాధి ఉంది జీవునికి కూడా అదే ఉపాధి ఉంది అయితే ఈశ్వరునికి అజ్ఞానం ఏమి చెయ్యదు బింబాన్ని ఏం చెయ్యదు కాని జీవుని ఎందు తన యొక్క ధర్మాలను చూపెడుతుంది అజ్ఞానము మోహము బంధము అన్ని జీవుని ఎందు చూపెడుతుంది అందువల్ల ఆ శక్తియే ఆ మాయనే జీవునికి మోహన శక్తిని కూడా ప్రయోగించింది ఏ విధంగా జగదరచనా శక్తి నిర్మాణ శక్తి దానియందు ఉంటుందో అదే విధంగా మోహశక్తి కూడా దానియందు ఉండి జీవుని మోహింపజేసి విపరీత భావనని కలగజేసింది అజ్ఞానము దుఃఖము మరి కర్తను భక్తను బ్రాహ్మణుని క్షత్రియుని వైశ్యుని శోద్రుని ఏవన్ని మోహం చేత విపరీతం చేత అతడు అనేక రకాలుగా బ్రమలో పడ్డాడు జీవుడు అందువల్ల ఏ విధంగా నిర్మాణ శక్తి ఆ అయినటువంటి మాయలో ఉందో అదే విధంగా మోహన శక్తి కూడా దానిలో ఉంది ఆ మోహన శక్తి చేత ఆ ఈశ్వరునికి ఈ దుఃఖము అజ్ఞానము సంసారము ప్రాప్తమైంది అంటే ఈశ్వరునికి మాయ రూపం చేత కాదు ఆ విద్యారూపం చేత లేదా ప్రతిబింబ రూపం చేత జీవత్వాన్ని ఆపాదించి సంసారాన్ని ప్రాప్తం చేసింది అని తెలుసుకోవాలి మహేశ్వరి మాయనంతు మహేశ్వరం శ్వేత శ్వత రూపం చెప్తుందిగా మాయా ప్రకృతి విద్యా మాయనంతు మహేశ్వరం తస్యావయవ భూత ఇష్ట వ్యాప్తం సర్వం జగత్ అని చెప్పిన ప్రకారంగా నాలుగు పదిలో మహేశ్వరి శక్తి ఏదైతే ఉందో ఇది శృత్యుక్త మహేశ్వర సంబంధినియా మాయా అస్తి మహేశ్వరునికి సంబంధించినటువంటి ఏ మాయ అయితే ఉందో తస్యా నిర్మాణ శక్తివత్ దానిలో ఉన్నటువంటి నిర్మాణ శక్తి వలె అంటే జగత్ సర్జన సామర్థ్యవత్ జగత్తును ఉత్పన్నం చేసేటువంటి సామర్థ్యం ఏ విధంగా మాయలో ఉందో అదే విధంగా ఆ మాయలో మోహశక్తిష్ట మోహన శక్తి కూడా దానిలో ఉంది మోహన సామర్థ్యం అప్ప్యస్థి మోహన సామర్థ్యం కూడా దానిలో ఉంది మోహింపజేసే శక్తి కూడా దానిలో ఉంది తదే తడం మోహాత్మకం ఇది నృసింహ ఉత్తర తాపన యోపనిషత్తు నవోమ ఖండ శృతేధంగా శృతి చెప్తుంది తదే తడము ఆ మాయా ఆ శక్తి జడమున్నది మరి మోహాత్మకం ఉన్నది జీవులను మోహింపజేసే శక్తి గారు ఉంది అని ఈ విధంగా శృతి చెప్తున్నందులన ఈశ్వరునికి జీవరూపం చేత ప్రవేశించినందువలన ఈ దేహేంద్రియ సంఘాతాన్ని అభిమానించినందువల్ల అతనికి మోహన శక్తి వచ్చింది ఆ మాయ నుండే నేను కర్తను భక్తును జీవుని ని జన్మ సంసారవాణ్ణి పాసవాణం అని ఈ విధంగా చేత వ్యవహారం చేస్తున్నాడు తాంధ ఆహా సరే స్వామీజీ మాయా శక్తి ఒకటి మోహన శక్తి ఉంది అని మీరు చెప్తున్నారు దాంతో ఏమైనట్టు మోహన శక్తి చేత ఏమైంది అని అంటే అసౌ తమ్ జీవం మోహయతి శ్లోకంలో చెప్పినాడు అసో అంటే ఈ మాయా తమ్ జీవం అంటే ఆ దేహాది సంఘాతాన్ని అభిమానించినటువంటి ఏ జీవుడు ఉన్నాడు ఇప్పుడు ఇంతకు పూర్వం మనం ఏదైతే లక్షణం చేస్తూ వచ్చామో చైతన్యం యదధిష్టానం లింగ దేహస్థయనహాయ లింగ దేహస్థ తత్సంగో జీవ ఉచత అని చెప్పిన ప్రకారంగా ఆ లక్షణం కలిగినటువంటి జీవుణ్ణి మోహింపజేస్తుంది అసో మోహన శక్తి తం పూర్వక్తం జీవం మోహయతి అంటే చిదానందాది స్వరూప రహితం కరోతి నేను అఖండమైనటువంటి అద్వితీయమైనటువంటి సచ్చిదానంద స్వరూపుణ్ణి అనేటువంటి తన స్వరూప జ్ఞాన రహితున్ని చేస్తుంది ఈ మోహన శక్తి అంటే నేను దుఃఖిని జన్మవరణం కలవాన్ని నేను కర్తను భోక్తను అని విధంగా విపరీత జ్ఞానాన్ని కలిగజేస్తుంది ఆ మోహన శక్తి అందువల్ల ఆ జీవరూపంలో ప్రవేశించినటువంటి ఈశ్వరునికి ఈ అజ్ఞానము ఈ దుఃఖము ఎందుకు వచ్చింది అని అంటే అజ్ఞానంలోని ఏదైతే నిర్మాణ శక్తి ఉంటుందో దాని వలనే మోహన శక్తి కూడా ఉంటుంది ఆ మోహన శక్తి చేత ఆ ఈశ్వరునికే ఈ మోహం కలిగింది దుఃఖం కలిగింది అని పన్నెండవ శ్లోకం చెప్పుకున్నాం తతహి కెమ్ సరే స్వామిజీ అయినా గాని మా యొక్క మోహన్ శక్తి ఆ జీవుని మోహింపజేస్తుంది సరే అయితే ఏమైంది అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు పదమూడవ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చూడండి మోహద్ అనీషత ప్రాప్య మగ్నో వుసి శోచతి ఈశ సృష్టమిదం ద్వైతం సర్వముక్తం సమాసత ఎప్పుడైతే మోహన్ శక్తి ప్రయోగింపబడిందో ఈ జీవుని అప్పుడు మోహద్ అనీషతం ప్రాప్య మగ్న శోచతి ఆ మోహం చేత అనీశ్వరుడు అయిపోయాడు మొదల ఎట్లుండే ఈశ్వరుడు ఉండే సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు ఏకము వ్యాపకము అయినటువంటి ఈశ్వరుడు అనీశ్వరుడు అయిపోయాడు అంటే ఇష్టాన్ని ప్రాప్తం చేసుకోవడానికి గాని అనిష్టమును పరిహారం చేసుకోవడానికి గాని అసమర్థుడు అయిపోయాడు మా యొక్క అంటే శరీరము ఉపలక్షణంగా శరీరాది సంఘాతం నందు నిమగ్నుడు తాదాత్మ అభిమానాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నాడు స్వచ్ఛతి శోకిస్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే జన్మవరం రూప సంసారాన్ని పొందుతున్నాడు అని అర్థం యాభై తొమ్మిదవ అంకం చూడండి మోహాత్ అంటే పూర్వక్తాత్ అంటే ఏ మాయలో మోహనశక్తి ఉందని చెప్పుకున్నామే ఆ మోహన శక్తి చేత మోహింపబడి అనీషతం ప్రాప్య అనీశ్వరత్వాన్ని పొందినాడు అంటే ఏమిటి ఇష్టానిష్ట ప్రాప్తి పరిహార యోహ అసామర్థ్యం ప్రాప్య ఇష్టమును పొందడానికి గాని ఆని దూరం చేసుకోవడానికి గాని అసమర్థుడైపోయింది తన చేతులు లేదు ఇప్పుడు ఆ మాయకు వసగతుడైపోయినాడు శరీరే తాజాత్మ అభిమానం గత ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఇక్కడ శరీరం అంటే ఏకవచనం చెప్పాడు మనము మూడు శరీరాన్ని తీసుకోవాలి ఉపలక్షణంగా తాజాత్మ అభిమానాన్ని పెట్టుకొని స్వచ్ఛతి అంటే దుఃఖిత్వాది అభిమానం కరవతి నేను జన్మించాను నేను మరణిస్తాను నేను దుఃఖిని నేను సుఖిని నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి నేను వైశ్యుణ్ణి నేను సన్యాసిని గృహస్థుని వానప్రస్థుని బ్రహ్మచారిని అని ఈ విధంగా అనేకమైనటువంటి ఆరోపాలు తన యొక్క చేసుకొని దుఃఖిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఈ జీవరూపాన్ని పొంది ఇతడు దుఃఖిస్తున్నాడు అనడంలో ప్రమాణం ఏమిటి స్వామిజీ అంటే రెండు చోట్ల ఉంది ఈ ప్రమాణము శ్వేతాశ్వేత రూపనిషత్తు నాలుగు డాష్ ఏడు ముంద కూపనిషత్తు మూడు డా సమానే వృక్షే పురుషోని మగ్నోని సో చుతేర్థ సమాన వృక్షే ఏకం సమానమైనటువంటి ఈ ఏకం అంటే ఈ శరీరం లేదా సమానం అంటే ఇద్దరికి సమానం ఈశ్వర పక్షికి ఈశ్వరునికి జీవునికి ఇద్దరికి ఉపాధి ఒకటే అయింది ఎందుకు ఇద్దరు ఉన్నారు కదా దీనియాలు ఈ శరీరంలో ఇద్దరు ఉన్నారా లేదా కేవలం శుద్ధ స్వరూపం చేత సాక్ష రూపం చేత ఈశ్వరుడు ఉన్నాడు మరి ఆభా స్వరూపం జీవుడు ఉన్నాడు ఇద్దరున్నారు ఇక్కడ అందుకని ఇద్దరికి సమానమైనటువంటి వృక్షం ఈ శరీరం ఈ వృక్షం అభిమానించి ఈ పురుషుడు నిమగ్న అంటే ఈ శరీరం చేత తాదాత్మ అభిమానాన్ని పొంది అనీషయా అనీశ్వరుడయి అంటే ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారాలకు అసమర్థుడయ్యి ముహియమాన శోచతి మోహితుడయి ఏడుస్తూ ఉన్నాడు శోకిస్తూ ఉన్నాడు ఇది శృతే ప్రమాణాన్ని అనుసరించి జీవ రూపాన్ని పొందినటువంటి ఆ ఈశ్వరుడే మోహితుడయి అనీశ్వరుడయి శోకిస్తున్నాడు అని చెప్పబడింది వక్షమాన సాంకర్య పరిహారాయ వృత్తం నిగమయ్యతి వక్షమాన అంటే ముందు చెప్పబోయేటువంటి ఎక్కడ చెప్పబోతాడు అంటే పండిత్ పీతం వారు చెప్పాడు ఇక్కడ చతుర్దశవే శ్లోకుసే ఆగే కహియేగా పద్నాలుగో శ్లోకం నుండి ముందు చెప్పబోతాడు అంటే ఇప్పుడు పదమూడవ శ్లోకంలో ఉన్నాం కదా పద్నాలుగో శ్లోకం నుంచి చెప్పబోయేటువంటి వృత్తం అనంటే తన యొక్క చరిత్ర ఎవరిది జీవుని యొక్క చరిత్ర చెప్తాడు అంటే ఏమిటి జీవరచితమైనటువంటి ద్వైతం ఏదైతే ఉందో దాంతో పాటు ఈశ్వరుని యొక్క సృష్టి ఏమున్నది జీవుని యొక్క సృష్టి ఏమున్నది అది చెప్పబోతాడు అందులో జీవ సృష్టియే బంధానికి కారణము ఈశ్వర సృష్టి కాదు అని చెప్పాలంటే మరి జీవుడు ఎవరు ఈశ్వరుడు ఎవరు మొదల లక్షణాలు చెప్పుకోవాలి కదా అది చెప్పినాడు ఇప్పుడు జీవుడు వివరించి చెప్పినారు ఇప్పుడు ఆ జీవుని యొక్క సృష్టి ఏమున్నది ఇప్పుడు ముందు చెప్పబోతాడు పక్షమాన సాంకర్య పరిహారాయ వృత్తం నిగమయతి ఇప్పుడు ముందు సాంకర్య దోషం వస్తుంది ఎందుకంటే సృష్టి అనేది ఒకటే కదా అందులో జీవ సృష్టి ఈశ్వర సృష్టి ఎట్లా సంభవిస్తుంది అని ఏ విధంగా సాంకర్యం నందు అప్పుడు విభజన చేసి చెప్తాడు పద్నాలుగో శ్లోకం నుంచి అరవై అంకం ఈశ సృష్టిం సర్వం దైవం సమాసత ఉక్తం ఇంత దగ్గర గ్రెంధ సందర్భం చేత ఈశ్వరుని యొక్క సృష్టి సంక్షేపంగా చెప్పినాడు ముందు జీవుని యొక్క సృష్టి విస్తారంగా చెప్పబోతాడు అయితే ఇప్పుడు ఈశ్వరుని సృష్టి ఎంత వరకు వచ్చింది ఎక్కడి నుంచి జీవ సృష్టి ప్రారంభం ఇది తెలుసుకోవాలి మనం ఈ విషయాన్ని విద్యారాయణ గురుదేవులే వర ఉపనిషత్తు ప్రమాణాన్ని తీసుకొని చిత్ర దీపంలో రెండు మరి తృప్తి దీపంలో నాలుగో శ్లోకంలో చెప్పబోతాడు అదే శ్లోకం సేమ్ ఒకటే శ్లోకం రెండు చోట్ల తీసుకున్నాడు మూడు చోట్ల కూడా తీసుకుంటాడు ముందు కూడా పోయి చెప్తాడు ఏమిటా శ్లోకం అని ఈక్షణాది ప్రవేశాంత సృష్టి రీసే నల్పిత జాగ్రత్త సంసారో జీవ కల్పిత అని పరోహపనిషత్తు ప్రమాణం ఈక్షణాది ప్రవేశాంత సృష్టి రీసేన ఈశ్వరుని సృష్టి ఎంతవరకయ్యా అంటే స అకామయత బహుశాం ప్రజ ఏయా అనంటూ ఈక్షణ చేసింది మొదలు ఆలోచన చేసింది మొదలు సృష్టిని రచన చేసి దానిలో ప్రవేశించేంత వరకు అది ఈశ్వరుని సృష్టి ఆకాశాది సూక్ష్మభూతాలను ఉత్పన్నం చేసి ఆ సూక్ష్మభూతాల చేత స్థూల భూతాలను పంచీకరణం ద్వారా ఉత్పన్నం చేసి ఆ భూతాల చేత ఈ స్థూలమైనటువంటి ఘట పట ప్రాణులు జడమైనటువంటి వస్తువులు అన్నిటినీ స్థూల ప్రపంచాన్ని అంతటినీ నిర్మాణం చేసి ఆ స్థూల సృష్టి ఎందు తానే స్వయంగా ప్రవేశించినాడు ప్రవిశత్ జీవరూపత జీవ రూపం చేత ప్రవేశించినాడు అంత వరకు ఇది ఈశ్వరుని యొక్క సృష్టి ఇక ఆ పైన జీవత్వ పొందిన పిదప జాగ్రత్త విమోక్షాంత సంసారో జీవ కల్పిత అవస్థ మొదలుకొని జాగ్రత్త స్వప్న సుశక్తి సమాధి మరియు విమోక్షాంత మోక్ష పర్యంతం కూడా మోక్షం కూడా జీవ సృష్టిలోనే వస్తది ఎందుకు మోక్షాన్ని కూడా జీవుడే కల్పించుకున్నాడు ఆ మోక్షం కూడా కల్పితమే నేను బద్ధుణ్ణి అనుకోవడము ఏ విధంగా అధ్యాసను నేను ముక్తున్ని అయినా అని అనుకుంటే కూడా అది కూడా అధ్యాసనే ఎందుకు వాడు నిత్యముక్తుడు ఉన్నాడు నిత్యముక్తుడైన వాడు నేను ఇప్పుడు ముక్తున్నైనా అంటే ఇది భ్రాంతి కదా ఇప్పుడు ముక్తుడైనా వాడు నిత్యముక్తుడు ఉన్నాడు అందుకని నేను ముక్తున్నే అయిత అనుకుంటే కూడా అది కూడా భ్రాంతి ఇదంతా ఎవరి సృష్టి జీవుని యొక్క సృష్టి అని చెప్పబడింది జాగ్రత్త విమోక్ష అంత జాగ్రత్తాది అవస్థలు మొదలుకొని మోక్ష పర్యంతం ఇవన్నీ కూడా జీవుని యొక్క సృష్టి కాబట్టి ఇప్పుడు గ్రంథకార్త మనకు పదమూడవ శ్లోకం దగ్గర సంక్షేపంగా ఈశ్వరుని సృష్టి చెప్పినాడు ఇప్పుడు పద్నాలుగో శ్లోకం నుంచి జీవ సృష్టిని విస్తారంగా చెప్పబోతాడు సమాసత అంటే సంక్షేపణ ఇత్యర్థ నన్ను జీవస్య ద్వైత సృష్టిత్వే కిం మానం ఇత్యాశంకే ఆహా సరే స్వామీజీ ఈశ్వర సృష్టి జీవ సృష్టి అని మీరు ఒక్కొక్కరి మించి ఈశ్వర సృష్టిని సంక్షేపంగా చెప్పారు మరి జీవుడు కూడా సృష్టిని నిర్మాణం చేశాడు అని మీరు చెప్పారు కదా జీవ సృష్టి కూడా ఒకటి ఉంటుందని చెప్పారు కదా మరి జీవుడు సృష్టిని చేస్తాడు అనేటువంటి విషయంలో ప్రమాణం ఏమిటి స్వామీజీ అని శంక బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమాధ్యాయంలో సప్తాన్న బ్రాహ్మణం అనేది ఒకటి ఉంటుంది పంచమ బ్రాహ్మణం అని చెప్పింది ఉన్నది అందులో ఈ ప్రసంగం వస్తుంది జీవుడే తన యొక్క కర్మ చేత తన యొక్క జ్ఞానం చేత జగత్తును రచన చేసుకుంటాడు అనే విషయాన్ని ఇప్పుడు విస్తారంగా చెప్తాడు గ్రంథకర్త పద్నాలుగో శ్లోకం చదవండి సప్తాన్న బ్రాహ్మణే ద్వైతం జీవ సృష్టం ప్రపంచతం అన్నా ని సప్త కర్మణ అజనయత్ పిత సప్తాన్న బ్రాహ్మణే ప్రధాన కోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో పంచమ బ్రాహ్మణము సప్తాన బ్రాహ్మణంలో జీవసృష్టం ద్వైతం ప్రపంచతం సప్తాన్న బ్రాహ్మణంలో జీవసృష్ట ద్వైతాన్ని విస్తారంగా చెప్పడం జరిగింది అది ఏది ఆ జీవ ద్వైతము అంటే సప్త అన్న అని సప్త అన్నములే జీవుని యొక్క ద్వైతం అంటారు ఎట్లా చేశాడు అతడు అంటే జ్ఞాన కర్మణ జ్ఞానం చేత కర్మ చేత జీవ సృష్టిని చేసినాడు జ్ఞానం అంటే ఇక్కడ ధ్యానం అని తెలుసుకోవాలి చింతన అని తెలుసుకోవాలి జ్ఞానం అనే శబ్దం చేత ఇక్కడ ఏదో అహం బ్రహ్మాస్మ జ్ఞానం అనుకోకండి చింతన ఉపాసన ధ్యానము అని తెలుసుకోవాలి కర్మ అంటే జీవుని యొక్క కర్మ అదృష్టం తన కర్మ చేత మరి ధ్యానం చేత లేదా జ్ఞానం చేత ఈ సప్తాన్న బ్రాహ్మణంలో ఏడు అన్నాలను సృష్టించినాడు అదే జీవుని యొక్క సృష్టి ఆ ఏడు అన్నా ఎట్లుంటాయ అంటే చెప్తాడు గ్రంథకర్త స్వయంగా కథం తపంచిత ఇశంక్య అక్కడ ఆ జీవ సృష్టిని ఏ విధంగా విస్తారంగా చెప్పబడింది అనంటే సప్తాన్న శబ్ద వాచ్య ద్వైత సృష్టి ప్రతిపాదకం సప్తానాని మేధయా తపస అజనయత్పిత ఇది వాక్యం అర్థత సంగృహణి అన్నానేది అక్కడ వాక్యాన్ని తీసుకొని చెప్పినాడు ఇక్కడ రామకృష్ణ వారు సప్తానాని మేధయా తపస అజనయత్ పిత పిత అంటే ఇక్కడ ఎవరని తెలుసుకోవాలి పిత అంటే ఇక్కడ జీవుడే సృష్టించినవాడు తాను కాబట్టి ఇప్పుడు పితా ఏడు జీవ సృష్టికి సప్తాన్నాలను సృష్టించినాడు మేధయా అంటే బుద్ధి చేత అంటే జ్ఞానం చేత తపస్స ఆలోచన చేత అజనయత్ కర్మ చేత కూడా అది కూడా వ్యాఖ్యానం చేస్తున్నాడు కింద పిత అంటే స్వఅృష్ట ద్వారా జగద్ ఉత్పాదనైన సర్వలోక పాలకో జీవ ఇత్యర్థ ఇక్కడ పిత అంటే ఎవరో కాదు సర్వలోక పాలకుడైనటువంటి జీవుడే ఈ సప్తాన్నాలను సృష్టించినటువంటి సర్వలోక పాలకుడు జగద్ ఉత్పత్తి చేత జీవుడు పిత అనబడ్డాడు తర్వాత అరవై ఎనిమిదవ అంకం నను అన్న సప్తక సర్జనం కిమర్థం ఇత్య తద్ వినియోగో ఆపి ఆ ఏడు విధాల అన్న సృష్టి ఎందుకు తీసాడు కిమర్థం అర్థం అంటే ప్రయోజనం కిమర్థం అంటే ఏం ప్రయోజనాన్ని అపేక్షించి జగత్ సాధన చేస్తున్నాడు జీవుడు అనే విధంగా శంక చేస్తే తద్ వినియోగ ప్రయోజనం కూడా ఉంది అని అక్కడే గృహదర్ని శృతిని ప్రమాణంగా ఇస్తూ ఉన్నాడు ఏకం అస్య సాధారణం ద్వే దేవాన్ అభాధయత్ త్రీని ఆత్మనే అకరుత పశుభ్య ఏకం ప్రాయచ్చద్దు ఇది వాఖ్యానయుక్త ఇత అయితే ఆ ఏడు అన్నాలు సృష్టించారు అంటారు ఆ ఏడు అన్నాలు ఏవేవి ఎందుకు సృష్టించాడు అని శంక ప్రాప్తమైనప్పుడు ఏకం అసే సాధారణం ఈ ప్రసిద్ధమైనటువంటి అన్నం ఏదైతే ఉందో ఇది సర్వసాధారణంగా ఇది ఒకటి ఒక అన్నం చెప్పబడింది ద్వే దేవానా దేవతలకు రెండు దర్శ మాస దర్శయాగము పూర్ణమాస యాగం అనేది రెండు అన్నావతల కోసం సృష్టించినాడు ఇక స్త్రీని ఆత్మనే వాణి మనస్సు ప్రాణము ఈ మూడు అన్నాలు తన కోసం ఆత్మ కోసం జీవుని కోసం ఉత్పన్నం చేసినాడు ఇక పశుభ్యహ ఏకం పశువులకు క్షీరం అనేటువంటి అన్నాన్ని ఉత్పన్నం చేసినాడు ఈ విధంగా ఏడు విధాల అన్నాన్ని ఉత్పన్నం చేసినటువంటి వాడు ఎవరు అంటే ఆ పిత జీవుడు ఇది వాక్యాన్ని ఉక్తం మర్త్యాన్నం ఇది అని అంటూ వినియోజన ముక్తం ఇది శేషంగా వినియోగం వాటి యొక్క ఉపయోగము చెప్పినాడు శ్లోకం చదవండి పదిహేను శ్లోకము మర్త్యాన్నేవా అన్యతృతయమాత్మార్థం అన్నా వినియోజనం మర్త్యాన్నం ఏకం సర్వసాధారణంగా ఏదైతే భోజనాదు అన్నం ఇది సర్వసాధారణ భోజనం ఇది ఇది అన్నం దేవతలకు రెండు అన్నాలు దశ యాగము పూర్ణమాస యాగం అనే రెండు యాగాలు ఈ రెండు అన్నాలు దేవతలకు ఎందుకంటే యాగం చేసినప్పుడే ఆ విశ్లిస్తేనే కదా వాళ్ళు తృప్తి పడతారు అందుకని ఆ యాగమే వాళ్లకు అన్నం అయింది ఇక పశువున్నం చతుర్థకం పశువులకు క్షీరం అని చెప్పింది ఇది నాలుగవది ఇక అన్య తృతీయం ఇక మూడు ఏవైతే ఉన్నాయో వాణి మనస్సు ప్రాణం ఈ మూడు అన్నాలు ఆత్మార్థం అన్నాడు అంటే తన కోసం ఈ విధంగా నియోజన చేసినాడు తానిచ సప్తాన్నా ఏకమస్య సాధారణము ఇది ఇదమేవస్ సాధారణం అన్నం ఎదిదం అధ్యతే ఇత్యాదిన బుదాహపనిషత్తు ఒకటి డాశ్ ఐదు డాశ్ రెండు ఒకటి సాధారణమైనటువంటి అన్నము సకల జీవుల చేత తినబడుతుందో అధ్యతే అన్నం తినబడేది ఏదో అది అన్నం ఇది ప్రసిద్ధ సర్వసాధారణ అన్నం అని చెప్పి ఇత్యాదిన ఈ మొదలుకున్న అయమాత్మ వాంగ్మయో మనోమయ ప్రాణమయ ఇత్యంతేనా వాక్య సందర్భేనా ఈ ఊనఖండిక ద్వయ రూపేణ దర్శితాని ఇత్య రెండు చిన్న ఖండికల చేత అన్నం యొక్క వివరణ జీవుని సృష్టి గురించి చెప్పబడింది అని అంటాడు ఊనఖండిక ఊన అంటే తక్కువ స్వల్పమైనటువంటి ఖండిక అంటే బ్రాహ్మణులో ఉన్నటువంటి ఖండికలు అంటారు అంటే చిన్న చిన్న పరిచ్ఛేదాలు ఆ చిన్న ఖండికల చేత జీవ సృష్టి చెప్పబడింది అని అంటాడు ఒకటి సాధారణమైనటువంటి అన్నము రెండు దేవతలకు దర్శయాగం పూర్ణయాగము ఇక అన్నము పశువులకు తర్వాత వాక్కు మనస్సు మరి ప్రాణం అనేటువంటి మూడు అన్నాలు ఆత్మార్థం అన్నాడు తన కోసం ఉన్నాడు వ్రీహాధికం దర్శ పూర్ణ మాసౌ క్షీరం వాక్ ప్రాణశ్చేతి సప్తత్వం అన్న అనామగమ్యత సప్తాన్నములు ఏవి అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు వ్రీహ్యాధికం అంటే ఎవలో జొన్నలో ఓడ్లు గోధుమలు అనంటామే సర్వసాధారణమైనటువంటి అన్నం ఇది ఒకటి దర్శ పూర్ణమాసం దేవతల కోసం క్షీరం పశువుల కోసం తనహ వాక్ ప్రాణహాచాయితి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మార్థం అని సప్తానాం అవగమ్యత అన్నాడు డెబ్బై రెండవ అంకం చూడండి నన్ను ఉక్త సప్తానానం జగదంత పాతిత్వేనా ఈశ్వర నిర్మితత్వతో జీవ నిర్మితత్వ అభిధానం అయుక్తం ఇది ఆశంక శంగాకారుడు ఏమంటాడు స్వామిజీ ఇప్పుడు మీరు ఏవైతే సప్తాన్నములు చెప్పారో ఈ మీరు చెప్పినటువంటి ఈ సప్తాన్నములు కూడా ఈశ్వర సృష్టిలోనే వస్తాయి సర్వసాధారణమైనటువంటి వ్రీహి యవాదులు ఇవన్నీ కూడా ఎవరు తయారు చేశారు ఈశ్వరుడే కదా ఈశ్వరుడే ఉత్పన్నం చేశాడు మరియు దర్శ మాస యాగం అనేది కూడా అది సృష్టిలోనే వస్తుంది ఎందుకు ఆ యాగంలో ప్రయోగించే ప్రతి పదార్థం కూడా ఈశ్వర సృష్టి అంతర్భూతమే ఉంటుంది ఇక క్షీరము అంటే పాలు ఏదైతే ఉన్నాయో అది పశువుల కన్నం అది కూడా ఈశ్వర సృష్టిలోనే వస్తుంది మరి వాక్ మనస్సు ప్రాణము ఇవి కూడా ఈశ్వర సృష్టిలో వస్తాయి మరి జీవుడు సృష్టించింది ఏమున్నది ఇక్కడ ఇది జీవ సృష్టి అని చెప్పేటువంటి అవకాశమే ఉన్నది అవసరమే ఉన్నది ఇది ఈశ్వర సృష్టిలోనే వస్తుంది జీవ సృష్టి ఎలా చెప్తున్నారు మీరు ఇది అని శంక తత్ స్వరూపస్ ఈశ్వర నిర్మితత్వే అపి భోగ్యత్వ ఆకార్య జీవ నిర్మితత్వాత మాత్యాహన్ అయితే అవునైనా నువ్వన్నట్టే ఈశ్వర సృష్టి అందే అంతర్భూతములో ఉన్నాయి కానీ స్వరూపం చేత ఈశ్వర నిర్మితములు అయినప్పటికీ కూడా భోగ్యత్వ ఆకార రూపం చేతవి జీవ నిర్మితములు అని చెప్పినామంటాడు విద్యా సమన్వారే భూర్వ ప్రజ్ఞాచ అనేటువంటి బృహదరం యొక్క నాలుగు నాలుగు రెండు అనుసరించి శృతే జ్ఞానకర్మాభ్యాం జీవేనా ఆత్మభోగార్థం స్రష్ఠత్వం అస్తి ఏవా తదు ఉపభోక్తృత్వాలు ఇత్యాహ ఇతి అని అన్యత్ర చెప్పబడింది విద్యా కర్మని విద్య అంటే జ్ఞానం అంటే ఉపాసన లేదా ధ్యానం మరి కర్మ అంటే తన యొక్క కర్మ జీవుని యొక్క కర్మ ఈ రెండింటి చేత జీవుడు ఈ సప్తానాలను సృష్టించాడు ఎందుకోసము అని అంటే తదు ఉపభోగార్థ తన ఉపభోగం కోసము చేసినాడు అంటే ఇక్కడ స్వరూపము చేత ఈశ్వర సృష్టి అయినప్పటికీ కూడా తన ఉపభోగం కోసము వాటిని అభిమానించినాడు అంటే తను సృష్టించాడంటే అభిమానించాడు ఇదే జీవ సృష్టి అని చెప్పుకోవాలి స్వరూపేనా ఈశ్వర నిర్మితత్వీ భోగ్యత్ ఆకార్య జీవనిర్మిత మా ఏమ స్వరూపంచేత ఈశ్వర సృష్టి అయినప్పటికీ కూడా భోగ్యత్వ ఆకారం చేత ఇది జీవ నిర్మితం తెలుసుకోవాలి ఈశే నయ యప్యే తాని నిర్మిత స్వరూపత తినకర్మాభ్యాం జీవోకర్షిత్ తదు అన్నతాం యూపీ స్వరూపత ఏతాను ఈశ్వర నిర్మితాన్ని స్వరూపం చేత ఈశ్వరు చేత నిర్మింపబడ్డాయి తథాపి జ్ఞానకర్మాభ్యాం జీవ ఈ జీవుడు అన్నతాన్ అకర్షిత్ అన్న రూపం చేత సృష్టించాడు జీవుడు సాధనాలు ఏవి జీవునికి అన్నాలను సృష్టించడానికి అని అంటే జ్ఞానకర్మాభ్యాం అన్నాడు జ్ఞానం చేత అంటే ధ్యానం చేత ఉపాసన చేత ఆలోచన చేత చింతన చేత మరి స్వకర్మ చేత జీవుడు ఈశ్వర సృష్టిలోనే ఈ సప్తానములను సృష్టించినాడు ఎందుకు తన ఉపభోగార్థం అంటే ఈశ్వర సృష్టిలో వీటిని తనవిగా భావించినాడు ఇదే తన యొక్క సృష్టి జీవుని యొక్క సృష్టి సరే డెబ్బై నాలుగో అంకము జ్ఞానం అంటే విహితం ప్రతిషిద్ధంచ దేవత పరయోషిద్ ఆది విషయ ధ్యానం ఇక్కడ జ్ఞానం అంటే ధ్యానం ఏం ధ్యానము అంటే ఇది కూడా రెండు రకాలు ఉన్నది ధ్యానం కూడా విహితము నిషిద్ధం అనే పేరు చేత విహిత ధ్యానం ఏది దేవత ధ్యానం దేవతా ఉపాసనాది ధ్యానం ఇక నిషిద్ధమేది అని అంటే పరయోషిదాది ఇతర స్త్రీలను గురించి విచారించుట ఇది నిషిద్ధమైనటువంటి జ్ఞానం నిషిద్ధమైనటువంటి ధ్యానం ఈ విధంగా ధ్యానం చెప్పి కర్మచ విహితం యజ్ఞాది రూపం ప్రసిద్ధం హింసాది రూపం యజ్ఞాది రూపమైనటువంటి కర్మ ఇది విహిత కర్మ మర్యు హింసాది రూపమైనటువంటి కర్మ ప్రతిషిద్ద కర్మ తాభ్యాం ఇత్యర్థ ఈ రెండు చేత తాను ఈశ్వర సృష్టిలోనే కొంత భాగాన్ని సప్తన్న రూపం చేత భావన చేసి జీవ సృష్టిని తయారు చేశాడు తదన్నతం దేశాం వ్రీహ్యాది ప్రాణాంతానా స్వభోగోపకరణత్వం ఇత్యర్థ తదన్నతం అంటే ఈ వ్రీహ్యాదులను అన్న రూపం చేత స్వభోగం కోసము జీవ సృష్టిని నిర్మించినాడు అని పలియాడవా అడవ శ్లోకమైంది ఇప్పుడు ఈశ్వరుని సృష్టి స్వరూపం చేత ఉన్నప్పటికీ అందులో జీవుడు అభిమానించి సప్తాన్నములను స్వభోగార్థం ఉత్పన్నం చేశాడు అని అన్నారే అది ఎలా అని శంక చేస్తూ కిముక్తం భవతి తత్రాహా ఈశా కార్యం జీవోగ్యం శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఈశా కార్యం జీవ భోగ్యం సమన్వితం ని చేత సృష్టించుకోడైనటువంటి ఈ ప్రపంచము ఇది ఈశ్వరుని యొక్క కార్యము జీవునికి అదే ఈశ్వరుని కార్యము భోగ్యమైంది ఈ విధంగా జగత్ ద్వాభ్యం సమన్వితం ఈశ్వరుని యొక్క జీవునికి అదే భోగ్యముగా పరిగణించబడుతుంది ఈ విధంగా జగత్తు రెండు రకాలుగా ఉన్నది ఎట్లా దృష్టి అంత సహితంగా చెప్తున్నాడు ఒక స్త్రీ పితృ జన్య తండ్రి చేత జన్మించినటువంటిది భోగ్య భర్తకు ఉపభోగంగా ఉంటుంది మరి ఇప్పుడు ఒకరి కార్యం ఒకరికి భోగం అయిందా లేదా అట్లా యొక్క కార్యం ఈ ప్రపంచం ఉందో జీవులకు భోగ ఉపయోగపడుతుంది తితం అదే విధంగా తెలుసుకో అని అంటూ దృష్ట్యాంత సహితంగా చెప్పినాడు జగత్ సప్తాన్నత్వే ఉక్తం వ్రీహ్యాది రూపం ఈశ్వర కార్యత్వేన జీవ భోగ్యత్వేన చ ద్వాభ్యాం సంబద్ధం ఇత్య సప్తాన్న రూపం చేత సృష్టించబడినటువంటి ఈ జగత్తు ఈ జీవ సృష్టి ఇది ఈశ్వర కార్యం ఉన్నది అని చెప్పినాడు దాబ్్యం సంబంధం ఇత్యత అంటే ఇద్దరి చేత సంబద్ధమై ఉన్నది ఒకటే సృష్టి ఈశ్వరుని చేత కార్యత్వం చేత సంబద్ధమై ఉన్నది జీవునికి భోగ్యత్వం చేత సంబద్ధమై ఉన్నది ఒకటే సృష్టి ఇద్దరికి సంబంధించిందై ఉన్నది ఏకశి ఉభయ సంబంధి దృష్టాంత మహా పితృజన్య ఒకే వస్తువు ఇద్దరికి ఎలా సంబంధింపబడి అంటే దృష్టాంత సహితంగా చెప్తున్నాడు యథా యోష పితృజన్య భర్తు భోగ్య తథం విధంగా ఒకే స్త్రీ తండ్రికి కూతురుగా అంటే తండ్రి చేత జన్మించింది మరి భర్తృ భోగ్య భర్తకు భోగమైంది తే విధంగా ఈశ్వర సృష్టి కూడా ఈశ్వరుని చేత ఉత్పన్నమైంది మరి జీవుని చేత భోగ్యమైంది అనుభవింపబడుచున్నది ఈ విధంగా ఒకే సృష్టి ఇద్దరికి ఉపయోగపడుతుంది అయితే భోక్తృత్వ అభిమాను చెంది ఆ ఈశ్వరుని సృష్టిలోనే ఈ సప్తాంధములను సృష్టించి ఇతడు జీవ సృష్టి అని పేరు పెట్టుకున్నాడు ఇది నా సృష్టి ఇది జీవ సృష్టి అని చెప్పబడుతుంది ఇక స్వరూపం చేత ఈశ్వరుని సృష్టి ఈశ్వరుని కార్యం ఈశ జీవో జగత్సర్చనే కిం సాధనం ఇది అత ఈ రెండు సృష్టిలు ఉత్పన్నం కావడంలో సాధనాలేమిటి అని సాధన విశాఖ శంకగలిగితే ఆ సృష్టి నిర్మాణం నందు చెప్తున్నాడు ఏవేవి మాయా వృత్త్యాత్మకో సంకల్ప సాధనం జనవు మనోవృత్యాత్మకో జీవ సంకల్ప భోగ సాధనం మాయావృత్త్యాత్మకో ఈశ సంకల్ప సాధనం జనవు ఈ జగత్ యొక్క ఉత్పత్తి ఎందు మాయావృత్తి రూపమైనటువంటి ఈశ్వరుని సంకల్పం అదే సాధనం ఉన్నది ఉత్పత్తి మరియు జీవ సంకల్ప మనోవృత్యాత్మకో భోగ సాధనం జీవుని యొక్క ఏ సంకల్పం ఇదే మనోవృత్తి రూపం ఇది భోగ సాధనం అని శ్లోకం ద్వారా చెప్పినాడు మాయా వృత్తి రూప సాధనము ఈశ్వర సంకల్పమే ఈశ్వర సృష్టి అంత సాధనమున్నది మరియు జీవ సంకల్పము మనోవృత్తి రూపమైనటువంటిది భోగ సాధనం ఉన్నది ఇది జీవునికి సాధనమున్నది అని చెప్పినాడు పంతొమ్మిది శ్లోకాలు అయినాయి హరి ఓం తచ్చు సహనా వు సహనోనక్తు సహవీర్యం కర్వావహై తేజస్వినధీతమస్సు మా విద్విషావహై ఓ శాంతిశాంతిశా